చెప్పే పెట్టుకుంటా ఈ శబ్దాలు బాగా వస్తాయి అందుకే నూట రికార్డ్ అవుతుందా చెప్పన్న చిన్నగా చెప్పన్న అప్పుడైతే చెప్తా సిక్స్టీ వచ్చి ఉన్నది తెలియ సరే ప్రేజ్ చేద్దాం శుభం ఏస్యం మిత్ర మాట్లాడారు మా తనం పూర్తి మీ తనం పెట్టి మీ ధ్యానం పెట్టి నా పరిశుభ్ర దేవుడి శుద్ధం నా ప్రియు నీకు మందో ప్రభావ మీరు మాట్లాడే జండి నీ జీవం జీవం కదా జీ యశ్వర ప్రభావ ఆరోగ్య ప్రభుత్వతో మాట్లాడి అప్రస్సులతో మాట్లాడి విడదు మీరు మాట్లాడే దేవృతండి అలాగే ఏ వాక్యం ఇచ్చిన అర్థం చేసుకోవాలా నీ మంచి మాటలు దచ్చుని లక్షనాథాభిషేక్ దాని మీ సరస్వతిని నడిపిస్తాను ఈ వాక్యం మాకు ధ్యానం చేస్తే మీరేం మాట్లాడి మాకు సహాయం చేసి లక్షాత్మ నడిపి దాచని మా సబ్బు దీని తొలగించ నీకు వెలుగు వచ్చి ఉన్నది ఓ లెమ్ తేజ నిల్లు అనలియ నీకు వెలుగు వచ్చింది అనలియ ఇది మన ప్రభుకరం ఉంది కదా ఏమంటే నీకు వెలుగు వచ్చింది అనలియ అంటే వెలుగు అంటే ఏసు ప్రభు నీళ్ళు వచ్చి ఉన్నాడు అని ఏసప్రభు చెప్తాను లెమ్మూ తేజలిము అంటే మనం తేజలి అంటే చీకరిచగా తరలి తేజలి అలలీయ అంటే ఈ లోకమైన దేవుని చేసిన సూర్యుడు చూస్తే పొద్దుగాల చూస్తే కొంచెంసేపు ఉంటాడు మన పగటి కొంచెం ఉంటాడు మన జూసే పగటి పూట ఎట్లా తేజ చూస్తుంటే మంట మంటది అలాగే ఈ లోకం చేసిన సృష్టిలో ఒకటి సృష్టిలో భాగం కానీ మన ఆత్మస్వరూపు దేవుడు ఉంటాడు తేజరంగము అని చెప్తున్నాడు ఏముంది యుహో మహిమాని మీద ఉద్యోగించింది హనలీయ దేవుని యొక్క మహిమ మన మీద ఉద్యోగించింది హనలియ మహిమ మోసం ఉంటే అలాగే ఇజ్రాయర్ పేరు ఏం చేశాడు అనలియ తన మనం కార్య కాలేషన్ నడిపిస్తున్నాడు అనలి ఈ రోజు ఈ అంతే కాలంలో మహిమ మన మీద ఉంది అంట దేవుని యొక్క మహిమ అన్నదో ఉంది కనుక మనమే ఆయన మహిమ పరిచే బిడ్డలు కనుక ఇంకేమంటాడు అలా చూడము ఇప్పుడు నువ్వు చూడము భూమి చీకటి కమ్ముకున్నది చీకటి అంటే స్టమాక్ చదువు పాపం చదువు మనకి చదువు మన ఫ్యామిలీకి చదువు అలాది చూడము భూమి చీకటి కమ్ముకున్నది ఒక్క జన చీకటి కమ్ముకున్న కింద ఏమంటాడు చీకటి అలరియా ఆ చూడు చీకటి కమ్ముకుంది మన ఆ చీకటి ఎవరి మీద కనుక్కున్న కింద చూస్తే జనుల మీద కనుక్కుంది అంటే దేవుని బిడ్డల మీద చీకటి కమ్ముకున్నట్టు అది చీకటి అంటే మోయిన కాలంలో ఉన్నాయి కటికట్ చీకటి అంటే ఇప్పుడు చూస్తే అలరియా మన అనుహో కాలంలో ఎక్కువ ఉంటే భయంకర చీకటి ఈ కాలంలోవి చీకటి వాళ్ళ ప్రభు చెప్పినడు అలా సుడుపుళ్ళు నెత్తంటే భయంకర ఈ కాలంలో భయంకర చీకటి అంటే ఆ చీకటి అంతం అంత భయంకర కటక చీకటి అంటే ఇంగ్లీష్ డార్తం వేస్తుంది అలా లుయ అని ఎక్కువ డార్టం మీద అది దానికి అంతం లేదు అంతగా అయింది అని ప్రభు చెప్తున్నాడు ఇంకేమంటు యహోవాన్ని మీద ఉద్యోగ మహిమని మీద కనబడుతుంది అనలుయ జనము నీ వెలుగు దగ్గర వచ్చే అనలుయ్య జనము నీ దగ్గర వస్తారంట ఓ రాజులు నీ వివకాంతికి వస్తున్నా అనలుయ్య జీవ స్థాయి చేసుకోవాలంటే ఈ లోకమైన రాజులంటే ఈ మళ్ళీ మతమైన పాస్వర్డ్ కావచ్చు అలలుయ్య నీ దగ్గర రావచ్చు అలలుయ్యా అంటే వాళ్ళకి నువ్వేం చేయాలా ఈ వెలుగు అనే సత్యాన్ని వాళ్ళ ముగడ బెల్లడి చేయాలా అలలుయ్యా ఒకటి ఒకటి ఫస్ట్ టీచర్ టూ నైన్ ఫస్ట్ టీచర్ అయితే అయితే మీరు అయితే మీరు చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణా ప్రచారం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశం రాజులైన యాజక సమూహం ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతే ఒకప్పుడు కనీకరింపబడక ఇప్పుడు కనీకరింపబడిన వారైతేరి హలోయ ఇక నైన్ చేపట్ట చూస్తే పేతుడు ఈ చేపలు పట్టి పేతుడు హలో దేవుని ప్రాణికమలా పిలిచి దేవుడు భూలక నుండి కానీ పిలిచినడు మాటకు లోబడి వచ్చిన కాగి పేతు దేవుడు పేదడు నా నా సంఘం నా బండం కట్టం అంటే పేతుడు జీవితం కట్ట పేతుడి ఆపోతే స్టార్ట్ అయింది కానీ కలికేమంటాడు ఇక్కడ చదువు చదువు ఇంతకుముందు చీకటిలో ఉండే వాళ్ళు చీకట్లో ఉండే ఇంకా ఆచరేలో ఆచకర వెలుగు ఆచక్య ప్రభు ఆశ్చర్య కరుడు అయినా ఆచర వెలుగు ఇంకేముంటు పిలు మీకు పిలిచిన గుణ గుణిశములు మన పశ్చురచ ఏర్పరిచిన వర్షము రాజులైన అలా ఈ దేవుని దేవుడు అలా ప్రచురం చేస్తాను మనం పిలిచినట్టే ఆయన స్వార్థ మన మన తిరిగి వేసిన స్వార్థ పరిచయం చేస్తా మన పిలుచున్నాడు అలా దేవుని యొక్క స్వార్థ పిలుచున్నాడు ఏదో ఈ మన ఇంత గుర్చులు కాదు అలాగే తీసుకెళ్ళిన వారం అయితే ఈ పేదలకు పిలిచిన పేదలకు తన కాలంలో ఆ కాలంలో పరిచయం ఆ రకాల కూర్చోండి ఇప్పుడు పేదలు లేదు కనుక మనం ఉన్నాం కనుక మనకి ఇప్పుడు దేవుడు ఇన్ని పేరు పెట్టినాడు పరిశీలన పరిశీలి ఇంకేమంటాడు దేవుడి సెలవు కూడా ప్రజా ఉండక అలా బల మూడ తిరిగి వేసి ఏం చేసిందో ఆయన మన ప్రజగా చేసుకున్నాడు అలా ఆయన రక్తంతో కలిగి మన ప్రాణం పెట్టి మన రక్తంతో కొన్నాడు ప్రభు మనకు అలా ఒకర కనకరం లేకుండా అలా ఎప్పుడు పేసులో ఉంటుంది కనకరీ సిల్వర్ చూపిస్తున్న కనికరం వర వారీ పివులారాదేశ్వరం అబ్రామ్ కు చెప్పినాడు అబ్రామా నీ దేశం ఇచ్చి నీ బంధువు నుంచి నీ సుల్టాన్ నుంచి బయటికి రావాల్సిన ఏమున్నాడు నీకు దేశం అబ్రామ్ దేవునికి లోబడి బయటకు వచ్చాము మనం ఈ లోకంలో పని దేశం మనం యాత్రికి యాత్రికి పని ఏంది నడిస్తేనే పోవాలా వాళ్ళు పోతేనే పోవాలా యాత్రికి అంటే మనం ఈ లోకంలో టెంపుల్ అని ఇక్కడ యాత్ర ఆత్మంగా విరోధంగా పోరాడు అవు శరీరాలు విసరించాలంట శరీరాలను విసరించి దుర్మార్గులని దూషించదో అన్ని అనుజులు ఏ విషయంలో దుర్మార్గు దూషించదో ఆ విషయంలో ఆ విషయంలో వారిని మీ మనిషి కి చూసి వాటిని బట్టి పరిచిన దినంలా దేవుని మహిమపరుచినప్పుడు వారి మధ్య మధ్య నుంచి ప్రవర్తన గల వారే ఇది చూస్తే దేవుని యొక్క నడిపి పేరు పౌరు మీరు చెప్తాడు వీరు బతుమాడుకుంటున్నాను కలలుయ్య దేవుని యొక్క ప్రేమ దేవుని ఆత్మ అక్కడ ఇట్లా బతుమాడుకుంటా అంటే ఇట్లా నడుచుకోండి మీరు దేవుని మహిమ పరచుడి అంటున్నాడు కలలుయ్య చెప్పండి ఇక్కడ ఈ శరీకరా విశేషించాలంటే రోమటర్ థర్టీన్ బర్స్ మీరు మీ శరీర నడిచేలా అలా మన ఆత్మ చేసాన్ని నడిపింపడా పరిశుద్ధాత్మ శ్రీకాలు నడికింపడా అంటే ఆత్మ చేసిన నడిపి సర్వస్వత్వం ఉన్న మనం ఎప్పుడు పోతూ ఉంటారో షరికి సంపబడతాయి ఆత్మకు శరీరం ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటది యుద్ధం ఎక్కడ కాదు మనలో యుద్ధం ఉంది అలా చెప్పంటే ఈ పోరాటంలో మనం గెలవాలా ఆత్మ చేత సరికి చంపబడాలా అంటే పరసేకం అన్ని విషయం పొందుకుంటే దేవుని వాక్యం ఇది ఉంటే ఆత్మ కిలో మన కిలో చంపబడతాయి మన ఆత్మ స్వరూపంలో ఈ లోకంలో నచ్చగలం దేవుడు చిన్న వాక్యం తీసుకోవాలి గొప్ప దేవా సర్వశక్తి సంపూర్ణ మొహమూర్ సరు తండ్రి పరిస్థితిగా అబ్రహానికి గడిచిన కాలంతో ప్రభావ సురక్షితంగా కాపాడు అయినా మీ కృపలో మొదలు భద్రపరు అయినా పజీల నిలబెట్టుకున్నారాయినా రా మమ్మల్ని కాచి కాపు మీకు విని భద్రపత్రి దాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు అర్థమహి మహాదేవి మహా ఈశ్వరుడు ఈ రోజు ఈ శుక్రవీ దివంతం మీకు సాంకేతిని నడిపించిన కృత్రమే దేవాణానికి సమస్త ఘనత మహిమే అభిషేకం అనుగ్రహించి లేచి కేజిల్లాల ప్రభావ ఎందుకంటే కథ చీకటి జనులకు అమ్ముతుంది ప్రభావ మీ మహిమమ్మ మీరు ఉదయిస్తున్నారు అన్నారు ఇసుప్రభ ఆయన విష్ణుప్రవ చీకటి కాలం ఉంటుంది ప్రభా శ్రమల కాలంలో ఉంటుందిగా ప్రభావ ఎంతో మంది ప్రభావ చీకటిలో ఉన్నారు ప్రభా గులోకి నడిపించాలా అందుకోసం మిమ్మల్ని అభిషేకించిన ఆయన మహిమ అందుకోసం ఉదయం మరో వార్తలు చేస్తున్నారు ప్రభావ ఈ సహాయపడండి ప్రభావం నడిపించే బిడలుగా మనం తయారు చేయడం ప్రభావ అభిషేకం అంత అదిష్టమైన కృపగల దేవ కలిక తండ్రి శారీరకమైన క్రియల్లోసర్జించాలని వార్త చేస్తున్న ప్రభావ దేవే ప్రతి దశలో ప్రభావం ఆత్మ పూర్ణ ఆత్మస్వరూపలుగానే మీరు పోలిచుకోవాలి ప్రభావ జీవితం కలిగించమని ప్రాథిష్టమైనా సహాయపడనైనా మీ ఆత్మకారి జరిగించి వాక్యం ద్వారా సార్ జీవించడానికి సహాయపడని ప్రభావేవా ప్రతి బిడెన్ ప్రభావం తాకని ప్రభావం ప్రభావ కలివేరు మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రభావతి స్వస్థత ప్రాధిష్టమైన వైరస్ ని గడ్డించిన ప్రభావ చివరి దర్శన ప్రభావ జీవితాలి సమర్పించుకోవాల ప్రతి ఒక్క బిడ నేను మీరు ఆకర్షించుకుని ప్రభుత్వం రక్షించుకోవాలని ప్రాధిష్టమైన ప్రణాళికలో ప్రతి ఒక్క బిడ రావాలా ప్రభావ అయినా కనిపిస్తు కృతజ్ఞత ప్రాధిష్టమైన మీరే సాయపడిన ప్రాధిష్టమైన మీ లోకం అంత ప్రభావం ఆధారపడి కనిపెట్టుకునే కానీ ప్రభావత మీనుడు రావాల ప్రభావ ఆకర్ సత్యం ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకోవాలి స్వస్థపతి యోహో అని నేనే అన్నారు ప్రభావ మీరే స్వస్థపచ్చే దేవుడు ప్రభావాలి నా ప్రభా దేవ ప్రత్యూడ ప్రభావం గ్రహించలాగనా ఓ ప్రభ నీ వైపు చూసేలాగన సాయపడని అయినా మీరు ప్రతి ఒక్కరిని ప్రభావి ఆకర్షించుకున్నారు అలా సెలవుకి నేను నేను ఎక్కబడినప్పుడు ప్రతి ఒక్క బిడ్డ నేను ఆకర్షించుకుంటానని వాకింగ్ చేసిన ప్రభావ ప్రభావం సెలవు అయితే రావాలా నా దేవ నా ప్రభావ రీతిలో ప్రతి బిడ్డ మీద ఆకర్షించుకోండి అనేక ప్రకటించబడాలా నా దేవు అనేక నీచంట నడిపించాలా అందుకోసం ప్రభావం అభిషేకించిన ప్రభావ నీటిని కదిలించి బిడముస్తాం వెలుగు కనుగోని చీకటి ఉన్నాడు కవ్వ అదే వానికి స్తోత్రమైన ప్రతిదీ రక్షణ ప్రణాళికలో నడిపించడం సాధిస్తాయినాభా ఆర్థిక వ్యవస్థ ఇసు ప్రవణ రెస్టోర్ గొప్ప దేవానికి స్వోత్రమైన ప్రభావేవాణి ఎంతో బిజినెస్ అంతా పోయింది ప్రభావ మనుషులంత గందరగోళ చిత్రున్నారు ఇది మీ వల్లే కలిగి నమ్ముతున్నాం ప్రభావ ఆయన వాళ్ళని గ్రహించడానికి సహాయపడింది ప్రతి రాజకీయ మంత్రి కూడా ప్రభావ రక్షణ ప్రణాళికలు రావాలా మీ ఆయన ప్రతి రాజ్యం మీ రాజ్యంగా కావాలి ఇసు ప్రభావేవా ఇక అధికారులు మీరు కాకపోతే ప్రభావాలి మీ కంట్రోల్ తీసుకోండి మంచి పాలన అందించేలాగా మీరు సహాయపడని తర్వా అదే గవర్నమెంట్ ప్రభావితం కాకుండా తర్వా అయినా ఇప్పుడు మీరు నడిపించమని ప్రాధిస్తామన్నా ప్రతి అధికారులు రావాలని ప్రతి ప్రభుత్వం ఇంటి పరే జరగా ప్రభావ ఒకవేళ తండ్రి కనిపించిన మీరే సహాయపడమని ప్రాధిస్తామైనా ప్రతి రక్షణ ప్రాణాలతో నడిపించమని ప్రాధిస్తే వారి ఇంటి ప్రభావం నుంచి ప్రార్థిస్తాయి రక్షణ ప్రాణాలకు సహాయపడమైన ప్రతి గిడ మీరు తర్వాత నూతనంగా మీరు అభిషేకించిన సేవలు వాడుతున్న తర్వాత టెక్నాలజీ మహిళలు వాడుకోలేదని సహాయపడండి నా దేవ నా ప్రభానికి గొప్ప దేవ నా దేవ ప్రతి సంఘం ప్రభుత్వ సత్యం మీకు రావాలి విడుదల పొందాలా ఒక ప్రభావిత సత్యం గ్రహించి విడుదలగా తయారు చేయడం కాంట్రీబ్యూషన్ వెళ్ళిపోతున్న ప్రభావ సత్యాన్ని గ్రహించి అనేకులు ప్రభావ గొప్ప గొప్ప సేవకులు ప్రతి కాంగ్రెస్ బయటకు రావాలి అనేకులు నీటి కట్టను ప్రకటించాలా అంటే గొప్ప సేవ ఉద్యమ ప్రతి సంఘం చేయాలి చివరి కాలంలో ప్రభావ సంఘాన్ని అభిషేకించి ప్రభావరాలు కృతవరాలు దయచేసి మీ మయమర్జమైన ప్రభావ ప్రతి సంఘం ప్రభావం ఆశ్చర్యాల ప్రతి సంఘం ద్వారా ప్రతి సేవకులు వారి మీద జరిగించినట్టు ఆధిస్తామని చివరి కాలంలో మీ మైమర్దమే ప్రతి గిడలు నడిపించడం తర్వా నా దేవ్లవానికి వర్ణాల పరీక్ష జరుగుతుంది ఎదురు పరివించి ఆశ్రదించడం తర్వాత నూతన కార్యాలయం జరిగించండి ప్రతి బిడ్డలను అభిషేకించడం బలంగా మీరు వాడుకున్న తర్వాత కుటుంబాలలో పిల్లల్ని దీవించి ఆస్దరించండి వాళ్ళ పిల్లలు దహించిన పంచగతలు దించి గొప్ప సేవలు తయారు చేయడం తర్వాత బ్లస్ చేయడం తర్వా మీ మైమర్ధమైన ప్రతి బిడ్డలని నడిపించడం ప్రావిస్తున్నాయి నీటి శక్తిని పరిగించడానికి దీవించడం తర్వాత నా దేవుడు సాధిస్త బల బలంగా నడిపించండి ప్రభావం దయచేసి ప్రభావ మీ కొడుకు సమర్పించుకొని జీవించి అయినా సహాయపడండి నాదే కుటుంబాలను జీవించి ఆశ్రయించిన ప్రభావండి కుటుంబాలు వ్యాఖ్యలు చేసుకుంటారా వాళ్ళ చీతలు కార్యం జరిగించండి మీరు సత్యం గ్రహించాలని సహాయపడి వాళ్ళ విద్య స్థలంలో మీరు చూడడం తర్వా ఆయన వాక్యం గ్రహించి అర్థం చేసుకుని అనుగులు ప్రకటించాలని సహాయపడంతో నా దేవతలను కాకండి అని చెప్పే పరిచర్లను దీవించడం పరిపడంతో చేసే పరిచర్లను దీవించి ఆస్వాదించడం సాధిష్టమైన ఒక్క దేవానికి అనేక మంది విషయాలు బయలుదేరాలని సమస్య పాతాల లంచారు దేవాస్తే ప్రభుత్వం ఇంకా అనేక మంది విషయాలు బయలుపరిచిన ప్రతి ఆటంక పాత లంచి వెళుతున్నావా ఆ దేవా ఇస్తే ప్రవణతాన్ని రాకపోతే ఆయన హిస్కౌన్నీ అద్భుతం చేయడం ఇచ్చే తర్వాత ఇచ్చే పక్షుల తర్వా ఆయన హిస్కౌం నేర్చుకుంటుండగా మీరే సాయంత్రి విషయాలు తెలియపరచరు తర్వా ఆయన పరిచయం ఇంకా ఎట్లా ముందుకు తీసుకెళ్లాల మీరే నడిపించినంత ఆదిష్టమో మీరే సాయంత్రం నడిపించి దుష్టి భయండి శోధించి దగ్గర తవ్వ ఒక్క విజయమను దరించమని ప్రాధిస్తున్నాయి మంచి ఆదిగా దండి భూమి కంటి మీరు భూతలు పెట్టి ప్రవ్వాలో మీరు ఆధిపతి నుంచి నడిపించుకోమని ప్రాధిస్తున్నాయి మీరే సాయంత్రం నడిపించండి మీ రాత్రి పెరుగు వేసే ప్రభావం అందరికి సిద్ధపడాలా అన్ని సిద్ధపరచాలా అంటే సేవ విశ్రమించండి అధికారోకున్న ప్రవ్వా ఆయన ఉత్తమమైన ఒకటే ప్రవ్వా అది మరే పొంది గంట మేము కూడా మీ పాదల దగ్గర కూర్చొని ఆ ఉత్తమమైన ప్రభావం మీ వాక్యమే ప్రభు మీ సత్యమైన సంపూర్ణ ప్రండి ప్రభావా చూపించాలేకులు మనం తయారు చేయండి కొద్ది నుంచి బలపక్ష సంపూర్ణత పరిశుభ్రం నడిపించి ప్రతి చోటు మీకు రాక సిద్ధపరుచుకోవాలి త్వరలో ఆయన ఏ చరిశుద్ధిస్తున్నాం తండ్రి పరిశుద్ధు సర్వోన్నతుడా సర్వాధికారి పరిశుద్ధుడా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా జీవం గల దేవుడవు గొప్ప దేవుడౌ అద్భుతాలు ఆశ్చర్య కార్యములను మా జీవితంలో చేసిన దేవుడవు తండ్రి ప్రభా నాయన మీకు ఎంతగానో స్థుతులు స్తోత్రాలు ప్రభాయన యేశరాజ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు తండ్రి మహిమ స్వరూపు తండ్రి మాకున్న ఏకైక దేవుడవు తండ్రి మీకు వందనాలు ఈ పాదములకు వందనాలు తండ్రి అయ్యా తండ్రి ప్రభా మీ దినమును ఎందరూ చూడలేకపోయి ఉంటున్నారు కానీ నీ కృప ద్వారా నాయన మమ్మల్ని ఈరోజు ఈ విధంగా నాయన నిలబెట్టి ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి ప్రభా నాయనా యేసరజ మా తప్పిదములను పాపములను మేము విడిచిపెట్టిలాగునా తండ్రి ఆ వెలుగుని మేము ధరించుకుని మాకు సహాయం చేస్తూ వస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా నాయన పాపమును చూసి అసహ్యుకునే స్వభావం మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా ఆ చీకటిలో ఉన్నప్పుడు తండ్రి దాన్ని ప్రేమించి ఆస్వాదించి తండ్రి దాన్ని ఎంతగానో దాని నుండి హాయి ఉన్న మాకు తండ్రి దాంట్లో ఉన్న ఘోరమైన నరకమును చూపించి దాంట్లో నుంచి విడుదల ఇచ్చినారు ప్రభ తండ్రి ఆ కృపకై వందనాలను ఆయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా ఆయన ఇక చెప్పబడిన వాక్యము తండ్రి మా ఫలించినట్లు సహాయం చేయండి ప్రభా మీ వాక్యాన్ని వెళ్ళినప్పుడు మేము ధరించుకున్నలాగానే సహాయం చేయండి తండ్రి తిన్న మనస్కూలమై అయ్యా తండ్రి మీ యొక్క తండ్రి మీ బలిష్టమైన చేతి యొక్క తండ్రి నేర్చుకున్నటకు మాకు సహాయం చేయండి ప్రభా సహాయం చేయండి దీని మాకు దయచేయండి నాయన ప్రేమను మాకు దయచేయండి తండ్రి ప్రభా నాయన క్రీస్తులు పోలిన బిడ్డలు అని లోకము చెప్పుకునే మాదిరిగా మేము బ్రతుకుటకు సహాయం చేయండి గొప్ప కార్యాలను చేయండి తండ్రి నాయన చేయ తండ్రి ప్రభా నాయన అదే విధంగా తండ్రి ప్రభాకుల నిమిత్తం ప్రార్థిస్తూ వస్తుంటున్నాం తండ్రి ప్రభా వారి జీవితాల్లో మీరు చేసిన మేలు గొప్పవి ప్రభా వాటి అన్నిటిని బట్టి వందనాలయ్యా ఈసవిడ్ నుంచి అనేక మందిని నాతో సహా అనేక మందిని కాపాడినారు ప్రభాయన కొద్ది మంది నిద్రించి ఉన్నారు తండ్రి అది మీ చిత్తము తండ్రి ప్రభా నాయన అయ్యా తండ్రి ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న వారికి ఆదరణ ధైర్యము తండ్రి ఓదార్పును దయచేయండి పరిపూర్ణ రక్షణలకి నడిపించండి అనే అదే విధంగా మీ యొక్క వలస కూలీల పట్ల ఆ తండ్రి ప్రభా మీరు చూపిన కృప నైనా వందాలి ప్రభా వందనాలు వేసాయ తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ఇంకా ఎవరైతే ఇంకా బాధపడుతున్నారో వారికి కూడా నాయన కృపను అనుగ్రహించి రక్షణలోకి తోడుకుని రమ్మని వేడుకుని చుట్టున్నాం తండ్రి ప్రభా నాయన మాలో నీతి లేదు ప్రభావాయినా మా నీతి ఎంత మాత్రం తగినది కాదు ప్రవ్వా అది హితమైనది కాదు తండ్రి కేవలం మీ కృప ద్వారానే మాకు నీతి నాయన మీ యొక్క ద్వారానే మాకు రక్షణ ప్రవ్వా తండ్రి దాన్ని మేము ధరించుకుంటున్నా సహాయం చేయండి ప్రవ్వా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అవకాశాలని బట్టి వందనాలు ప్రభా ఆ యొక్క పిల్లుకు తండ్రి పెళ్లి కుమారుడు వచ్చిచున్నాడాన్ని ప్రతి రోజు నాయన మాతో మాట్లాడుతూ వస్తున్నారు ప్రభా అన్నిటి దినాలలో మేము వెళ్ళిచుండదు తండ్రి ప్రభా భయం వణుకుతో నాయన అతి చేయపడుతున్నాం మేము గర్వపడుతున్నాం మేము తండ్రి నాయన మాకు తీలమను అని గర్విస్తున్నామేమో మేము మంచి వాళ్ళమని నాయన మోసపోతున్నాం మేము తండ్రి ప్రభా అటువంటి స్థితిలో నుంచి మమ్మల్ని బయటపడవేయండి ప్రభా నాయన యార్థంగా ఉండటకు తండ్రి ప్రభా ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండటకు మాకు నేర్పించండి ప్రభా సహాయం చేయండి ప్రభా అన్ని తెలుసు కానీ దాన్ని ప్రకారంగా జీవించలేకపోతున్నాం ప్రభా ఆయన దాని ప్రకారంగా జీవించే మనస్సును మాకు దయచేయండి ప్రభావ అటు జ్ఞానం దయచేయండి ప్రభా అటు పట్టుదల మాకు దయచేయండి తండ్రి మీరు కృతజ్ఞతగా జీవించాలి ఎన్ని అపాయాలు ఎన్ని కష్టాలు తండ్రి వాటన్నిటిలో ఆయన క్షేమమును దయచేస్తూ యన మూడు పూటల ఆహారం ఇస్తూ తండ్రి ప్రభ కలికరము చూపిస్తూ వస్తున్నారు ప్రభా అయా నేను నమ్ముకున్న వాళ్ళు సిగ్గుపరచబడరు ఆకలి కొనరు సింహము వలె ఉండరు నాయన అటువంటి స్థితిలోనే ఉంచున్నారు ప్రభా నాయన మీద ఆధారపడి నీతి మంతులుగా మేము ఉండాలి ప్రభా పరిశుద్ధతను ధరించుకోవాలి పవిత్రతను ధైర్యంకోవాలి భక్తిహీనతను వదిలిపెట్టి భక్తిగల జీవితములు మేము కొనసాగించాలి ఆయన శాశ్వతమైన కృప నాయన మీద దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి ఈ అంత్య దినాలల్లో ఉండగా తండ్రి ఈ ప్రభా చూడకూడనివన్నీ సంఘాలల్లో చూసుకుంటున్నాం నాయన తండ్రి సంఘాలలో నాయన ఏవైతే లోపలికి తీసుకొని రాకూడదో ఏవైతే అపవిత్రమైనయో వాటిని అన్నిటి తీసుకొని వస్తున్నారు నాయనా ఇస్తయ్యా తండ్రి అటు మనస్సులను తీసుకొని వస్తున్నారు అటు గ్యాడ్జెట్స్ ని తీసుకొని వస్తుంటున్నారు అట్టి నాయన ఈసరాజ ఆ యొక్క వస్త్రములను తీసుకొని వస్తున్నారు ప్రభా వారిని నాయన హసురగా జ్ఞాపకం చేసుకోండి వారికి ఒక అవకాశము దాయి చేయండి వారితో మీరు మాట్లాడండి నాయన చెప్పేవారు లేకనా లేకపోతే తెలిసి మూర్ఖత్వమా లేదంటే నాయన ఆ చీకటి కమ్ముకున్నాడా ఆ అపవాది వారిని మాకు తెలియదు నాయన వారికి విడుదల చేయండి సహాయం చేయండి ప్రభా సంగములు పవిత్రత పరిశుద్ధత ఆ యొక్క మీకు మాత్రమే మహిమ రావాలి అపవాది కూడా నాయన సంగము నుంచి మహిమ పోతుంది ప్రభా ఆ యొక్క తండ్రి ప్రభా నాయన తండ్రి ప్రభా ఎవరైతే అపవాది సంబంధులు ఉన్నారో వారు కూడా సంఘంలో అడుగు పెట్టి ఈ విధంగా చేస్తున్నారు నాయన దయచేసి నాయన సహాయం చేయమని వేడుకొని చూస్తున్నాం అదేవిధంగా యువన బిడ్డల్ని బట్టి ప్రార్థిస్తుంటున్నాం యువనులు మీ చేతుల్లో బాణములు నాయన వాళ్ళు కూడా నాయన అపవాది చేతులకి వాడి బాణములుగా నాయన సంఘం మీదనే కుటుంబం మీదనే క్రైస్తవుల మీదనే ఏదో రకంగా ఎదురుదాడి మాట వినని తనము పశ్చత్తాపం లేని జీవితము నాయన తిరుగుబోతులుగా నైనా యేశురాజిచారలుగా అనేకము చేస్తూ వస్తుంటున్నారు నాయన వారిని కను కరణించండి వారితో ఆయన మీరు వారిని జ్ఞాపకం చేసుకోండి వారిని బలపరచండి వారికి సహాయం చేయండి తోడుగా నీడగా ఉండండి ప్రభా బలపరచండి ప్రభా నాయన యేశురాజీ కృపను అనుగ్రహించండి తండ్రి సహాయం చేయమని వేరుకొని చూంటున్నాం నాయన ఈశ్వన్య ద్వారా జరుగుతున్నటువంటి ఆ యొక్క సేవ జ్ఞాపకం తీసుకోండి ప్రభానైనా ఫలమును దయచేయండి తోడుగా నిడగా మీరు మళ్ళీ వేడుకొని చుట్టాం అదేవిధంగా టీమ్ లో ఉన్న ప్రతి సభ్యుల్ని మీకు వందనాలు అదే విధంగా రాలేకపోయిన సభ్యుల్ని మీకు వందనాలు క్షేమమును దయచేయండి ఆరోగ్యమును దాయి చేయండి మీకు ఉంచండి తండ్రి ప్రభానైనా అదేవిధంగా తండ్రి మీ ఆంటీని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం వాటిని సంపూర్ణ స్వచ్ఛం దాయిచేయండి అభిరామ్ బ్రదర్ ని బట్టి వందనాలు క్రిస్టిన బట్టి వందనాలు ప్రభా సంపూర్ణ స్వచ్ఛండి జాస్వాన్ని బట్టి వందన సంపూర్ణ స్వస్థ కుటుంబానికి ధైర్యం దు ఇంకా గొప్ప సేవ దొరుకుతుంది సాయం ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్న మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం సాయం చేయండి ఆయన ఇక్కడ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన పాస్టర్లు వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం వాళ్ళ కుటుంబాలకు ధైర్యమును అంటే నిజమైన యథార్థమైన సేవామును వారికి దయచింది గృహ కార్యాలను చేయమని తండ్రి ప్రభు వేడుకుంటు అయ్యా మా దుఃఖసారి మా తప్పులను నన్ను క్షమించుమని అయా మీ యొక్క వచ్చిందని తండ్రి కృపను నాకు దయచేయమని నాయన నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రభు నాయనా ప్రికుమారుడు ఆయన ఏచుకులు స్పర్శతున్నామను ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి నా ప్రియవాళ్ళు చూద్దాం ఇంత వైరస్ ఉంది ఆ వైరస్ నుంచి ప్రభా కం మీరే విడిపించే విడిపించలేదు అంత ఈ లోకంలో మోసం ఉంది మీ బిడ్డ జాగ్రత్తలు చేసుకుని ఈ వైరస్ ప్రభా విడిపించి స్వచ్ఛపరచండి ప్రతి వ్యక్తికి మీ దర్శనమిచ్చి మాట్లాడండి స్వచ్ఛపరచండి డాక్టర్లతో అక్రమం తొలగించండి అలానే ఉన్న బిల్ అంత పైసలు తీసుకోవాలా అందరు రక్షణ పొందాలా ఏ వైరస్ వచ్చింది ఆ కుటుంబంతో మాట్లాడలేసుప్రభ వాళ్ళకి రక్షణ పొందాలి సోప్రభ మీరు కాలేజీ చేయండి అలాగే అనాజీ వానికి ఎంతమంది సేవకులలో రకరకాల భాషలు సేవకులలో ఒకసారి దర్శనం చేసుకొని వాళ్ళ ఆత్మ జ్ఞానం తెచ్చని అలాగే వాళ్ళ సర్వస్వత్వం రావాలా ఆ సిల్వ దర్శనం వాళ్ళందరూ ప్రకటించాలి ఇస్తాం ప్రభా సరస్వం రావాలా ఎవరిని మోసం ఉంటా వీలే ప్రభా మీరు మాట్లాడండి అంటే ప్రతి జగల ప్రభా సువార్త పోవాలా అందరు రక్షణ పొందాలా ప్రతి సేవలకు తోని కంచేసి అది కుటుంబ కుటుంబంతో నమ్మాలా రక్షణ పొందాలా అలవీయ బ్రేక్ చెప్పిన అంశాలను కార్యం చేసి మీరే సహాయకుండా రాక సిద్ధపరచింది ప్రతి జగ ఈ భారతదేశం అంతా సేవలు జరగాలి సుప్రభా త్వరగా మీరు అలవీయ సేవకులు నడిపించి అలా అల్లలు వల్ల సేవకులు అలా నడిపించామని ప్రస్తుతం ఇది వైరస్ గురించి స్వచ్ఛత పొందాలా రక్షణ పొందాలా సంఘాలలో ఉద్యోగం రావాలా సర్వసా అందరూ ఉద్యోగాల గురించి గవనర్స్ గురించి సార్ ఈ రోజా సత్యాకోబుల గొప్ప దేవానికి నాకు మొరు పెట్టము నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నావు తండ్రి ప్రభాని దగ్గర మొరుపుడుతున్నాం తండ్రి నువ్వు ఉత్తరాన్ని దయచేయం ప్రభా న తండ్రి నువ్వు కనికరించి దేవుడవ తండ్రి నువ్వు క్షమించే దేవుడవ తండ్రి నా ప్రభాకీ వందనాలు రెండు ప్రభా ఈ వైరస్ దృష్టి ప్రార్థిస్తున్నాం తండ్రి నా ప్రభానికి వందనాలు ఎం సుప్రభా వైరస్ జరిగిన వాళ్లకు సంపూర్ణంగా నువ్వు సుఖత దయచేయం ప్రభా కూడా రక్షణ పొందాలా ప్రభా నిన్ను తెలుసుకోవాలా ప్రభా నీ నువ్వు జరిగించండి మీరు అక్కడ సమీపం ఉంది ప్రభా ప్రతి జిడ నా ప్రభా రక్షణ పొందాలా ప్రభా నా తండ్రి నువ్వు కార్యని జరిగించండి ఎభ మా డాక్టర్ రిషన్ అయితే రాజిసాం తండ్రి నా ప్రభా డాక్టర్స్ కూడా పేషెంట్ల మీద జాలి దయ ఉండాల మంచి ట్రీట్మెంట్ చేయాలా ప్రభా నువ్వు కార్యము జరిగించండి వాళ్ళకు వైరస్ కలుగుకుంటూ సహాయం చేయండి మా స్కూల్స్ రిషన్ అయితే రాజిసాం తండ్రి నా ప్రభా స్కూల్స్ ఓపెన్ అయితే కూడా నా ప్రభా పిల్ల పిల్లల చుట్టూ కంచెయండి ప్రభా బిడలకు కాపుదల భద్రత దా ఇచ్చేయండి ఏసీ ప్రభా నా సేవకుల విషయమై ప్రార్థిస్తుంది తండ్రి ప్రతి ఉజీవంగా సేవ జరగాల ప్రభా నా ప్రభా నీకే వందనాలు ప్రతి బిడ సర్వసత్యంలో రావాలా ప్రభా నిన్ను తెలుసుకోవాలా ప్రభా నిజమైన బోధలో రావాలా నువ్వు కార్యం జరిగించండి ఏసీ ప్రభా నీకే స్థూత్రం తండ్రి వంద తెచ్చుకోమని అంటే మనమే ఇంకా కంక్లూడ్ చేసేస్తామా మీరు కంక్లూడ్ చేస్తానికి చక్రవర్తి వన్ ఓ క్లాక్ వరకు ఎగ్జామినేషన్ హాల్లో అందుకని అదే అదే జస్ట్ కంప్లైంట్ చేస్తాం పరిశుద్ధ ఒక దేవాల్ తండ్రి సర్వోన్నత ప్రతి ఒక్కరినిచ్చిన దినాన్ని బట్టి మీకు ఎంతో వదనాలను ఈ దినానికి మీ యొక్క కృపను మాకు అనుగ్రహించి నడిపించండి సంపూర్ణతను అనుగ్రహించండి పరిశుద్ధతను అనుగ్రహించండి స్వస్థతను అనుగరించి ఓ విజయాన్ని అనుగరించి నడిపించి ప్రతి చోట మీ కొరకు సహసలు పెట్టుకో ప్రభావ మీరు మాకు పని అప్పగించినారు తండ్రి చీకట్ల నుంచి మమ్మల్ని బయటకు తీసుకొచ్చినారు నైనా మాకు వెలుగును అనుగ్రహించినారు ప్రభా పేజర్లమంటున్నారు తండ్రి అంటే వెలగమంటున్నారు ప్రభా అనేక ప్రాంతాలలో మేము వెలిగించాలే బిడ్డలు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని మీరు పరుషుగా జనల్ గా తయారు చేసుకున్నారని అప్పుడు ఇష్టాలు ఏర్పరచుకున్నారు కానీ వాళ్ళు ఆరోగ్యంగా జీవించలేకపోయింది మాకు మీరు అనుగ్రహించలేదు దాన్ని దాన్ని బట్టి మీకు వదనాలి ప్రభావి హృదయాన్ని అర్థం చేసుకుని మిమ్మల్ని ఏదైతే చూపించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభావ ఆటంకపర్చి ప్రతి చీకటి దురాత్మ అంధకార శక్తులను ఏ స్థానం బంధిస్తున్నాం హాలలియ ఓ ప్రభా ప్రతి బిడ్డకి సంపూర్ణమైన స్వస్థత ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తునామాన హాలలియ తల నుంచి సంపూర్ణమైన హీలింగ్ ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు పరుష నామన ఇది జీతల అద్భుతాలు చేకూర్చండి వాళ్ళకి జీతంలో ఆగిపోయిన మేలన్నిటినీ సమకూర్చి రప్పించమని ప్రార్థిస్తున్నాం ఈ క్షణం అవును ప్రభావ ఎటువంటి తిరుమల్లి బలైన అందులో బలం పొందుకోగినా మీరు బలవంతులు కావట్లు మీ యొక్క బలం అనుగ్రహించండి మీ యొక్క పరిశుభాత్మ అభిషేకం నూతనంగా వైరస్ బాధితులు స్వస్థపరచండి రక్షణ అనిపించండి ప్రతి చోట మీ కొరకు సాక్ష్యం పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం మంచి జ్ఞానం ఏ రీతిగా ట్రీట్ చేయాలని మీరే సహాయకులు నడిపించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా తండ్రి కాలేజెస్ గురించి గురించి ప్రార్థిస్తున్నాం రెస్టారేషన్ స్టార్ట్ అవుతుండగా ప్రభావ ఏ రీతిగా జీవించాలని ప్రభావెక్ చేసుకోవాలని నడిపించండి ప్రభావ వైరస్ ని మీరు తప్ప ఎవ్వరు గర్ధించలేదు తండ్రి మీరే గదించమని ప్రార్థిస్తున్నాం దానికి తొలగించమని ప్రార్థిస్తున్నాం మనుషులను సంపూర్ణంగా మీ కొరకు సమర్పించుకుని యథార్థతతో వినయభయక్తులతో మీ కొరకు జీవించే సేవకులుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం సంఘాన్ని తను మళ్ళీ ఉద్యీవంతో నింపండి స్వస్థతలు దయచేయండి ఓ ప్రభు ఓ ప్రభా యొక్క చేత నింపండి నాయన అవి మేము అక్కడ అరచగలే సంఘకాలంలో తండ్రి మొదటి సంఘకాలంలో మేము చూసినాం ఆయన పిచ్చివరి సంఘకాలంలో కూడా అవి మించింది కడవరి వర్షాకాలం కాబట్టి ఆ యొక్క అద్భుతాలు విద్యలు మించి జరగడం చర్చ ప్రభు మేము ఆల్రెడీ మీరు మాకు ముందుగానే చూపిస్తారు ప్రభు ఈ వైరస్ వల్ల మరీ అనేకమైన అనారోగ్యాలు వస్తాయని అవి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ప్రభు తనమె ప్రపంచంలో ఇంగ్లాండ్లో నిర్ధ న్యూస్ చూపించిన తండ్రి ఆ వైరస్ వ్యాక్సిన్స్ వలన వేరే దుష్ప్ర పరిసరాలలో తిరమాలి వేరే మార్పులు వస్తున్నాయని మీరు చూపించినప్పుడు దాంతో వాళ్ళు ఆపేశారంట ప్రభా వ్యాక్సిన్స్ మీరు మాకు ముందుగానే హెచ్చరించినారు ప్రభా మేము దాన్ని జోలిపోవద్దనేసి మీ నుంచే మాకు స్వస్యత మీ నుంచే మాకు కాపుదల అటువంటి కాపుదలలో మేము చివరి వరకు మీ లానా సహాయపడి మనోజ్ బాదర్ ని కార్నిక సిస్టర్ ఆశ్రయించండి వారిని స్వస్థపరచండి వారు చేస్తున్న కార్యాలయాల్లో తన మీరు అద్భుతాలు చేకూర్చండి ఫల ఫలితం ఇచ్చేయండి సిస్టర్ ఉద్యోగాలు గ్రహించండి ప్రతి ఆకటంకానికి ప్రతి సేవకులుగా తయారు చేయండి చక్రవర్తి స్వస్థపరిచే వారి కుటుంబంలో శాంతి సమానండి భాస్కర్ బదర్ ని అద్భుతాలు చేకూర్చండి ప్రతి ప్రార్థనా నడిపించి మీరే మహిళ క్రీస్తు పోషికల్లో ప్రార్థించున్నా తండ్రి మన బొయ్ క్రీస్తు సమాధానం నడిపింటూ మనందరికి కదా తోడయండి